చెప్పేటటువంటి ఆ ద్వైత భావాన్ని ఖండిస్తుంది సరే వారితో ఇంత రాద్ధాంతం ఎందుకు విషయములతో సంబంధమే లేని నేను వాటితో మారని నిర్వికార రూపుడను నిర్వికారం ఎందుకండి ఇప్పుడు ఈ విషయాలతో ఇంత ఎందుకు పడాలి అసలు నేను ఏ విషయాలు వస్తే ఏ వృత్తులు వస్తే వాటిని యాజిటీజ్గా అమలు చేసేస్తే నా గో పని అయిపోతుంది కదా ఊరికి విషయాలను ఖండించడం ఎందుకు ఇంత ఆంతరికమైన సంఘర్షణ పడ్డం ఎందుకు అలా అందరూ ఎలా జీవిస్తున్నారు అలాగే నేను కూడా జీవించేయచ్చు కదా అలా పుట్టాను అలా పెరిగాను అలా చదువుకున్నాను అలా పెళ్లి చేసుకున్నాను అలా పిల్లల్ని కన్నాను అలా సంపాదించాను అలా కొంతకాలానికి అనారోగ్యంతో పోయాను ఇలా ఎప్పుడైదో ఎప్పటినుంచో జరుగుతూ ఉంది కదా అందరూ ఇలాగే కదా జీవిస్తున్నారు నేను కూడా అలాగే జీవిస్తే అయిపోయేదానికి ఇంత బ్రహ్మాండం బదులగొట్టే బ్రహ్మ ఎందుకు అభ్యసించాలి హాయిగా ఉండొచ్చు కదా వికారిత్వమే ఆనందముగా విషయమునే ఆనందముగా ఇంద్రియ సహితమైనటువంటి సుఖ దుఃఖములే సత్యముగా జీవించేస్తే ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఏమిటి కునరీ జననం కునరపి మరణం కునరపి జనని జరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృప వ్యాపారే పాహిబురారే ఈ జన మరణ చక్రంలో నుంచి బయటపడాలి అనుకున్న వాళ్లకు మాత్రమే ఆత్మబోధ పనిచేస్తుంది మిగిలిన వాళ్ళకి ఈ ఆత్మబోధ ఈ ఆత్మ విచారణ పనిచేయదు నిర్వికారిత్వం అనేటటువంటి లక్షణాన్ని పొందాలనుకున్న వాడు మాత్రమే ఈ ఆత్మ వస్తాడు వాడు మాత్రమే నిర్గుణము నిష్క్రియము నిత్యము నిర్వికల్పము ఐదో లక్షణం నిర్వికారం నిరంజనము నిర్వికారం నిరంజనం అనే లక్షణం నీకు అనుభవానికి రాకుండా నిర్వికారం అనేది రాదు నేను పుట్టాను నేను పెరిగాను ఇదంతా వికారిత్వం అసలు జగత్తు లేదు బ్రహ్మమే ఉన్నది దగ్గర తేలియదన్నప్పుడు నువ్వెప్పుడు ను నువ్వు ఎక్కడ పుట్టావు నువ్వు ఎలా పెరిగావు నువ్వేమయ్యావు ఎందువల్ల ఎలా ఎలా ఉన్నావు ఏమీ లేవు నువ్వు అసలు పొట్టలేదయ్యా బాబు నీకు పుట్టుకే లేదు అత్యంత శూన్యుడు అదిలోనూ శూన్యమేముంది అంత్యములోనూ శూన్యమే ఉంది ద్విశూన్యముల మధ్య వ్యాపకమై ఉన్నదంతా సర్వం ఆ సర్వము అనే ఎరుక లేనే లేదు ఇట్టి కేవలాత్మ నిర్ణయాన్ని పొందాలి ఇటు కేవలాత్మ నిరసన చెయ్యాలి ఇది జ్ఞాన యోగంలో ముఖ్యమైనటువంటి కైవల్య స్థితి అటువంటి కైవల్య లక్ష్యం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ నిర్వికారమనే లక్షణాన్ని పొందుతాడు చదవ విషయములకు భౌతిక పదార్థములకు వచ్చిన వాటికి ఆకారం రీతి వృత్తిలో చేసుకున్న వృత్తులు సంకల్పములు ప్రవృతి, ఆకారం అనబడుతుంది వెరీ ఇంపార్టెంట్ స్మృతి అనే వృత్తి చేతని మనం చిత్త వృత్తుల గురించి విచారణ చేశాం ఏమిటవి ప్రమాణం విపర్యాయం స్మృతి నిద్ర ఇంకా ఉంటుంది మధ్యలో ఏమిటది ప్రమాణం విపర్య ఎవరైనా చెప్తారా పెంచులు ప్రమాణం విపర్య స్మృతి నిద్ర నాలుగే వచ్చాయి ప్రమాణం విపర్య స్మృతి నిద్ర ఐదో చెప్పండి ఎవరన్నా వికల్పం అండి విపర్య తర్వాత వికల్పం ప్రమాణం విపర్య వికల్పం స్మృతి నిద్ర స్మృతి అన్నటువంటి వృత్తిలో ప్రమాణం విపర్య వికల్పం మూడు కలిసి స్మృతి ఏర్పడుతుంది ఈ స్మృతి అన్న వృత్తి వల్లనే అన్ని ఆకారములు ఏర్పడుతుంది ఈ స్మృతి అన్న వృత్తిని నిరాకారం నిర్వికారం ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తామో ఆ బ్రహ్మము నిర్ణయాన్ని పొందుతామో అప్పుడు ఇక ఆకారం తయారవాలి ఇది అందులో ఉన్న రహస్యం ఈ స్మృతి జ్ఞానం అనేటటువంటి జ్ఞానంలో అన్ని ఆకారాలు ఉన్నాయి ఎనిపది నాలుగు లక్షల దేవరాశులకు సంబంధించిన సర్వ వికారములు సర్వ ఆకారములు ఉన్నాయి ఈ స్మృతి జ్ఞానం